అస్సలం అయికు వరహతుల్లాబర్కూ ఇన్ అల్లందుల్లామన్ వాలా అమ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ఈనాటి మన శీర్షిక సిఫారసుకు సంబంధించిన మూఢనమ్మకాలు దురవిశ్వాసాలు ఈ రోజుల్లో కొన్ని సామెతలు కొన్ని ఉదాహరణలు చాలా ప్రఖ్యాతి గాంచి ఉన్నాయి మన అనేక మంది ప్రజల మధ్యలో అవేమిటంటే మనం ఈహలోకంలో చీఫ్ మినిస్టర్ వద్దకు పోవాలంటే ప్రైమ్ మినిస్టర్ వద్దకు పోవాలంటే వారి యొక్క చపరాసి లేదా వారి యొక్క పిఎం లేదా వారి యొక్క సెక్రటరీ యొక్క సిఫారసు ద్వారా అక్కడికి చేరుకుంటాము అలాగే అల్లాహ్ వద్దకు మనం డైరెక్ట్ చేరుకోలేము గనక మనం పాపాత్ములము మనతో చాలా తప్పిదాలు పొరపాట్లు జరుగుతూ ఉంటాయి మనం ఎలా అల్లాకు ముఖం చూపించుకొని ఆయన వద్దకు వెళ్తాము అందుగురించి ఆయన పుణ్యదాసులు భక్తులు విశ్వాసులు ప్రవక్తలు దైవదూతలు అలాంటి వారితో మనం మొరపెట్టుకుంటే అలాంటి వారి యొక్క సిఫారసు గురించి వారిని మనం కోరుతూ ఉంటే వారు మనల్ని అల్లా వద్దకు చేర్పిస్తారు ఇన్నా లి ఇన్నా ఇలైహి రాజ్యం మహాశివులారా ఇలాంటి విషయం చాలా వరకు మీరు వింటారా లేదా వింటూ ఉంటారు కానీ ఒక్కసారి అల్లా మనందరిని క్షమించుగాక గమనించండి ఈ లోకంలో ఉన్న నాయకులు వారితో అల్లాను మనం పోల్చుతున్నామా నవదు విల్లా ఎవరైతే ఇలాంటి ఒక సామెత పిఎం వరకు సీఎం వరకు వెళ్ళాలంటే మనకు చెప్పరాసి పిఎం వారి యొక్క సెక్రటరీ కింది అధికారుల సిఫారసుతో వెళ్ళాలి అని ఉంటారో అలాంటి వారిని మీరు కూడా ఒక చిన్న ప్రేమపూర్వకమైన ప్రశ్న అడగండి అదేమిటంటే ఒకవేళ సీఎం మరియు పిఎం మీ క్లాస్మెంట్ మీ ఇంటి పక్కన ఉండేవాడు మీ యొక్క వాడలో ఉండేవాడు మీ యొక్క చిన్ననాటి స్నేహితుడైతే అతనితో నీవు డైరెక్ట్గా నీ సమస్యను ముందు పెట్టి నీవు మాట్లాడుతావా లేక వేరే వాళ్లను అతని వద్దకు సిఫారసుగా తీసుకెళ్తావా ప్రతీ బుద్ధిమంతుడు ఏం సమాధానమిస్తాడు సీఎం పిఎం నాకు తెలిసిన వాడై ఉంటే నాకు దగ్గరివాడై ఉంటే నేను ఇతరులను ఎందుకు సిఫారసుగా తీసుకెళ్తాను నేనే డైరెక్ట్గా అతనితో మాట్లాడుకుంటాను అవునా లేదా మరి అల్లా నాలుదు బిల్లా నేను అల్లాకు ఎలాంటి పోలికలు ఇవ్వడం లేదు ఎవరైతే ఇలాంటి పోలికలు ఇస్తున్నారో వారి యొక్క ఆ పోలికకు సమాధానంగా ఇలాంటి ఒక విషయం చెప్పి అల్లా గురించి మన విశ్వాసమేమిటి అల్లాహ గురించి మన నమ్మకం ఏమిటి మనం ఎంత పాపాత్మలమైన ఎన్ని దుష్కార్యాల్లో పడి ఉన్నా మనల్ని ఎలా సంబోధిస్తున్నాడు గమనించండి ఎవరినంటున్నాడు ఓ నా దాసులారా అని అల్లహతాల ఇక్కడ దైవదూతల్ని అంటున్నాడా ప్రవక్తలని అంటున్నాడా పుణ్యపురుషుల్ని అంటున్నాడా మహాభక్తుల్ని అంటున్నాడా అవులియా అల్లా ఇంకా మంచి మంచి సత్కార్యాలు చేసేవారిని అంటున్నాడా కాదు ఎవరైతే పాపాల మీద పాపాలు చేసుకొని తమ ఆత్మల మీద అన్యాయం చేసుకున్నారోమతిల్లా అల్లా యొక్క కారుణ్యం నుండి మీరు ఏమాత్రం నిరాశ చెందకండి అల్లా మనకు ఎంత దగ్గర ఉన్నాడు అల్లాహుతాలా డైరెక్ట్ మనలో ఎవరు ఎంత పాపాత్ములైనా గానీ ఓ నా దాసుడా నా కారుముణ్యం పట్ల నిరాశ చెందకు మీ ప్రభు మీతో చెబుతున్నాడు నాతో డైరెక్ట్ మీరు దువా చేయండి నేను మీ దువాను అంగీకరిస్తాను ఖురాని యుతులు కదా ఇవి శ్రద్ధ వహించండి వీటి యొక్క భావాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి మరో చిన్న ఉదాహరణ ఇస్తాను ఈ ఉదాహరణ ఊజుబిల్లా అస్తఫరుల్లా అల్లా విషయంలో కాదు అల్లా గురించి కాదు మన అల్ప జ్ఞానులకు మరియు మన బుర్రలో ఈ విషయాలు కొంచెం దిగి అర్థం చేసుకోవడానికి ఇక్కడి నుండి వెయ్యి కిలోమీటర్ల దూరంలో నేను ఏ బాబాను ఏ వలీని ఏ పుణ్యాత్ముణ్ణి నమ్ముకుంటున్నానో అతని యొక్క సమాధి అక్కడ ఉంది నేను ఏదైనా కష్టంలో ఉన్నప్పుడు అల్లాను మొరపెట్టుకొని ఓ అల్లాహ్ నా ఈ కష్టాన్ని దూరం చెయ్యి అని పలకాలా లేకుంటే నాకు ప్రియమైన ఫలానా బాబా ఫలానా వలి మరియు నాకు నేను మీ యొక్క మురీదుని నేను ఈ కష్టంలో ఉన్నాను నా ఈ కష్టాన్ని మీరు దూరం చేయడానికి అల్లాను మొరపెట్టుకోండి ఇలా చెప్పాలి ఆలోచించండి కొంచెం మన ఈ కష్టాన్ని ఎవరు చూస్తున్నారు అల్లా మంచిగా చూస్తున్నాడా లేక అతనా నా కష్టం దూరం చెయ్యి అని మనం నోట ఏదైతే చెప్పుకుంటున్నామో ఆ మాటను అల్లా స్పష్టంగా ఏ అడ్డు లేకుండా వింటున్నాడా లేకుంటే మనకు ప్రియమైన ఆ పుణ్యాత్ముడా గమనించండి ప్రతి ఒక్కరి ద్వారా సమాధానం ఏమస్తుంది వెయ్యి కిలోమీటర్లు వదిలేయండి మన పక్క సమాధిలో ఉన్నప్పటికీ మనం ఏ పుణ్యాత్మునికి మురీదుగా ఏ పుణ్యాత్మునికి శిశువునిగా ఏ పుణ్యాత్మునికి మనం ప్రియునిగా ఉంటేమో అతను అతని యొక్క సమాధి మన పక్కలో ఉన్నప్పటికీ అల్లా కంటే మంచి విధంగా నా కష్టాన్ని చూసేవారు ఎవరు లేరు అల్లా కంటే మంచి విధంగా నేను నా కష్టాన్ని నోటితో చెప్పుకున్నప్పుడు వినేవారు అంతకంటే గొప్పవారు ఎవరు లేరు మరియు నా కష్టాన్ని తొలగించే విషయంలో కూడా అల్లాకు ఉన్నటువంటి శక్తి ఇంకా ఎవరికీ లేదు అలాంటప్పుడు ఎవరిని మనం మొరపెట్టుకోవాలి ఇంకా విషయం అర్థం కాలేదా ఉదాహరణకు నూట ఐదు డిగ్రీ సెల్సియస్లో నీకు జ్వరం ఉంది నీ పక్కనే డాక్టర్ ఉన్నాడు నీ చుట్టుపక్కన నీ భార్య లేదు నీ పిల్లలు లేరు ఎవరూ లేరు నీ ఒంటరిగా నీవు ఆ గదిలో ఉన్నావు పక్క గదిలో డాక్టర్ ఉన్నాడు మరియు నీ కొడుకు లేదా నీ భార్య లేదా నీవు ఎవనికి శిశువు ఆ పుణ్యాత్ముడు అతని సమాధి ఎడమ పక్కన ఉంది నీవెవరిని పిలుస్తావు ఈ సందర్భంలో ఓ డాక్టర్ సాబు వచ్చి నాకు ఇంజక్షన్ ఇవ్వు నన్ను చూడు అని అంటావా లేకుంటే ఓ పుణ్యాత్ములు ఓ మా బాబాసాహాబ్ నాకు ఈ జ్వరమున్నది నా కష్టాన్ని దూరం చెయ్యి నా జ్వరాన్ని దూరం చెయ్యి అంటామా బహుశా ఈ చిన్నపాటి ఉదాహరణల ద్వారా మాట అర్థమైందనుకుంటాను విషయం ఏంటంటే సోదరులారా సిఫారసు యొక్క సంపూర్ణ అధికారం అల్లా చేతిలో ఉందన్న విషయం మనం తెలుసుకున్నాము అయితే ఇంకా ఎవరైనా మనకు సిఫారసు ప్రళయ దినాన చేయగలరు అని వారితో మొరుపెట్టుకోవడం వారితో సిఫారసు గురించి కోరడం ఇది పాతకాలపు నుండి అవిశ్వాసులు ముష్రికులు బహుదైవారాధకులు పాటిస్తూ వస్తున్నటువంటి ఒక ఆచారం ఈ విషయాన్ని అల్లాహుతాలా సూర్య యూనుస్ ఆయత్ నంబర్ పద్దెనిమిదిలో ఇంత స్పష్టంగా తెలిపాడో మీరు ఒకసారి గమనించండి అల్లాహ్ ఆ ముష్కుల విషయంలో తెలుపుతున్నాడు వారు అల్లాను వదిలి వారికి ఏ మాత్రం లాభాన్ని చేకూర్చే లేదా వారికి ఏమాత్రం నష్టాన్ని చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు వారు అల్లాను వదిలి వారికి ఏమాత్రం నష్టం కానీ లాభం కానీ చేకూర్చలేని వారిని ఆరాధిస్తున్నారు వయకులూన్ ఇలా ఆరాధిస్తూ వారు వారి యొక్క నమ్మకాన్ని ఇలా తెలుపుతున్నారు మేము ఎవరినైతే ఆరాధిస్తున్నామో ఎవరి వద్దకైతే వెళ్ళి కొన్ని ఆరాధనకు సంబంధించిన విషయాలు పాటిస్తున్నామో వారు మాకు సిఫారసులవుతారు चपंडी एमटी अल्लाकू आकाशाल भूमि अल्लाहपरू सुन इलां सिफारसि तो इलां भागस्वामु अल्ला ఎంతో అతి ఉత్తముడు పవిత్రుడు ఒక అమ్మాయి శ్రీకు వారు ఈ షిర్క్ పని చేస్తున్నారు ఇలాంటి షిర్క్కు అల్లాహు తాలాకు ఎలాంటి సంబంధం లేదు అన్ని రకాల షిర్క్ పనులకు అతను ఎంతో ఉన్నతుడు గమనించారా స్వయంగా అల్లాహూర్య యూనుస్ ఆయత నంబర్ పద్దెనిమిదిలో ఇలాంటి ఎవరినైనా సిఫారసు చేస్తారు అని నమ్ముకొని వారి వద్ద ఏదైనా కొన్ని కార్యాలు చేస్తూ వారు మా గురించి అల్లా వద్ద సిఫారసు చేయాలి అని నమ్ముకోవడం ఇది షిర్క్ అని అల్లా ఎంత స్పష్టంగా తెలియపరుస్తున్నాడు మరికొన్ని ఆధారాలు మరికొన్ని విషయాలు ఉన్నాయి సూరత్ ఝుమర్ ఆయత నంబర్ మూడును కూడా మీరు గమనిస్తే వారు ఇలాంటి మూఢ నమ్మకాలకు గురి అయి షిర్క్ చేస్తున్నారు అని అల్లాహుతాలా మరింతో స్పష్టంగా తెలియజేస్తున్నాడు ఎవరైతే అల్లాను కాదని ఇంకా వేరే ఔలియాలను నిలబెట్టుకున్నారో ఎవరైతే అల్లాను కాదని ఇంకా వేరే ఔలియాలను నమ్ముతున్నారో ఆ ఔలియాల వద్ద వారు సంతోషించడానికి ఏ ఏ కార్యాలు చేస్తూ ఉన్నారో దానికి ఒక సాకు తెలుపుకుంటూ ఏమంటారు వారు మా మేము అక్కడ వారి యొక్క ఆరాధన ఏదైతే చేస్తున్నామో ఆరాధనకు సంబంధించిన కొన్ని విషయాలు ఏదైతే వారి వద్ద పాటిస్తున్నామో ఇల్లా ఇల్లా వారు మమ్మల్ని అల్లాహకు చేరువుగా చెయ్యాలని అంటే మేము స్వయంగా అల్లా వద్ద చేరుకోలేము అందుగురించి వీరిని మధ్యలో సిఫారసుగా పెడుతున్నాము వారు అల్లా వద్ద మాకు సిఫారసు చేసి మమ్మల్ని అల్లాకు దగ్గరగా చేస్తారు అయితే అల్లా ఏమంటున్నాడు ఇలాంటి విభేదాలకు వారు ఏదైతే గురి అయ్యారో ప్రవక్తలందరినీ ఏదైతే మేము పంపామో ఇలాంటి షిర్కు నుండి ఆపడానికే పంపాము కానీ వారు ఈ సరి మార్గాన్ని వదిలి ఏదైతే భిన్నత్వానికి విభేదానికి గురి దానికి సంబంధించిన తీర్పులన్నీ కూడా మేము సమీపంలో చేస్తాము ప్రళేది నాన్న మళ్ళీ ఆ తర్వాత ఆయతి యొక్క చివరి భాగం ఎలా గమనించండి ఇన్నల్లాహా ఎవరైతే అబద్ధాలకు మరియు కృతఘ్నత సత్యతిరస్కారానికి గురి అవుతారో వారికి అల్లా సన్మార్గం చూపడు అని అంటే మాట ఏంటి అల్లా మధ్యలో ఎవరిని కూడా ఇలా మధ్యవర్తిగా నియమించలేదు వారిని మనం సిఫారసులుగా చేసుకోవాలని అల్లా ఎవరినీ కూడా నిర్ణయించలేదు చివరికి ప్రవక్త మహానీయ మొహమ్మద్ సల్లహు అలయ్య వసల్లం అందరికంటే శ్రేష్ఠులు గొప్పవారు వారు కూడా ప్రళయ దినాన ఏ సిఫారసు అయితే చేస్తారో దాని విషయంలో మనం హదీసులు విన్నాము ఈ విషయం సహచరులకు కూడా తెలుసు అయినప్పటికీ ఏ ఒక్కరోజు కూడా ఏ ఒక్క సహాబీ కూడా ప్రవక్త ప్రళయ దినానా మాకు మీరు సిఫారసుగా నిలబడి మా పాపాలని క్షమించి క్షమించడానికి అల్లాతో చెప్పుకొని మమ్మల్ని అల్లాకు చేరువుగా చేయాలి ఈ విధంగా ఎప్పుడూ కూడా మొరపెట్టుకోలేదు ఎప్పుడూ కూడా మొరపెట్టుకోలేదు అందుగురించే మహాశయులారా ఇక్కడ సురేయాసీన్ సురయాసీన్లో ఒక పుణ్యాత్ముని సంఘటన అల్లాహు ఏదైతే ప్రస్తావించాడో అతను తౌహీదుపై ఉండి షిరుకుని ఏదైతే విడనాడాడో మరియు జాతివారు అతన్ని అందుకని హత్య చేశారో ఆ సంఘటన మొత్తం సురయాసీన్లో ఉంది ఆ పుణ్యాత్ముడు ఏమంటాడు ఏమిటి అల్లా రహ్మాన్ను కాదని ఇంకా వేరే వారెవరినైనా నేను నాకు ఆరాధ్య న్యూనిగా చేసుకోవాలా ఒకవేళ అల్లా రహమాన్ నాకు ఏదైనా నష్టం చేకూర్చాలంటే వారు ఆ నష్టాన్ని ఏమైనా దూరం చేయగలుగుతారా ఆ సందర్భంలో వారి యొక్క ఏ సిఫారసు కూడా నాకు పని చేయదు వారి యొక్క ఏ సిఫారసు నాకు లాభాన్ని చేకూర్చదు ఈ విధంగా మహాశివులారా ఏ లోకంలో ఎవరిని కూడా మనం ఫలానా అతను నాకు సిఫారసు చేస్తాడు పరలోక దినాన అని భావించి వారి వద్ద ఏదైనా ఆరాధనకు సంబంధించిన విషయాలు పాటిస్తూ ఉండడం ఇది అల్లాహకు ఎంతమాత్రం ఇష్టం లేదు ప్రళయ దినాన నరక వాసులు తర్వాత స్వర్గవాసులు ఆ నరక వాసులను అడుగుతారు మీరెందుకు నరకంలో పడి ఉన్నారు కారణం ఏంటి ఏ పాపం వల్ల మీరు ఇక్కడ వచ్చి పడి ఉన్నారు అని అంటే వారు స్వయంగా ఏ సత్కార్యాల్ని విడనాడినందుకు నరకంలో వచ్చి పడ్డారో మరియు ఏ మూఢనమ్మకాల వల్ల నరకంలో చేరవలసి వచ్చిందో స్వయంగా వారి నోట వారు తెలుపుతున్నారు అల్లా ఈ విషయాన్ని సూర్యముద్దీరులో తెలిపాడు వారంటారు మేము నమాజ్ చేసే వారిలో కాకుంటే నిరుపేదలకు అన్నం పెట్టేవారి కాకుంటిమి ఒకకున్నా నహూదు అలాగే కాలక్షేపాలు చేసి సమయాన్ని వృధా చేసే వారిలో మేము కలిసి ఉంటిమిన్నాను మరియు మేము ఈ పరలోక దినాన్ని తిరస్కరిస్తూ ఉంటేమివరికి మాకు చావు వచ్చేసింది ఫమాతన్ ఫాహు షఫా చావు వచ్చిన తర్వాత మేము సజీవంగా ఉన్నప్పుడు ఎవరెవరినైతే సిఫారసు చేస్తారు అని అనుకుంటూ ఉంటేమో ఫమాతన్ ఫాహు షఫాషా ఫిహీన్ ఏ సిఫారసు చేసేవారి సిఫారసు మాకు ఏ లాభాన్ని చేకూర్చలేదు గమనిస్తున్నారా ఇలాంటి మూఢనమ్మకాల వల్ల ఎంత నష్టం చేకూరుస్తుందో ఎలా నరకంలో పోవలసి వస్తుందో అలా ఎంత స్పష్టంగా మనకు తెలియబరచాడో గమనించండి కొందరు మరో తప్పుడు భావంలో పడి ఉన్నారు ప్రళయ దినాన ప్రజలందరూ కలిసి ప్రవక్తల వద్దకు సిఫారసు కోరుతూ ఏదైతే వెళ్తారో దాన్ని ఆధారంగా పెట్టుకున్నారు దాన్ని ఆధారంగా పెట్టుకొని ఏమంటారు ప్రళయ దినాన ప్రవక్తల వద్దకు సిఫారసు కోరుతూ వెళ్తారు కదా అయితే ఈరోజు మేము ఈలోకంలో ఇలా పుణ్యాత్ముల వద్దకు సిఫారసు కోరుతూ వెళ్తే ఏమి నష్టమవుతుంది అయితే మహాశివులారా ఆ విషయం ఇక్కడ వీరు పాటిస్తున్న దానికి ఎంతమాత్రం ఆధారంగా నిలవదు ఎందుకంటే ఇక్కడ సామాన్య ప్రజలు చనిపోయిన వారిని సిఫారసులుగా కోరుతున్నారు సిఫారసులుగా వారికి నిలబెట్టుకొని వారి వద్ద కొన్ని ఆరాధనలు చేస్తున్నారు మరియు ఆరోజు ప్రవక్తలు సజీవంగా ఉండి వారితో మాట్లాడుతున్నారు రెండో విషయం అక్కడ ఏదైతే ప్రజలు సిఫారసు గురించి కోరుతున్నారో దీని గురించి మా పాపాలు క్షమించమని కాదు మా కష్టాలు దూరం చేయమని కాదు మేము మా ఇబ్బందులు మీరే డైరెక్ట్ దూరం చెయ్యాలి అని కాదు దీని గురించి అల్లాహ తీర్పు చేయడానికి రావాలి తీర్పు మొదలు కావాలి అని మీరు సిఫారసు చేయండి అంతే కానీ ఈ రోజుల్లో దానిని సాకుగా పెట్టుకొని ఎవరినైతే సిఫారసుగా నిలబెట్టుకున్నారో వారితో అన్ని రకాల సంతానం లేకుంటే సంతానం కోరడం అనారోగ్యాన్ని దూరం చేయడానికి వారితో కోరడం ఇంకా ఎన్నో రకాల కష్టాలు దూరం చేయాలని వారితో డైరెక్ట్ దువా చేయడం ఇలాంటివన్నీ శిర్క పనులు జరుగుతున్నాయి కదా మరి ఆ విషయం ఎలా ఆధారంగా ఉంటుంది జీబులు ముదుతర్రాహువ యక్షి అగత్య పరుడు మరీ కష్టంలో ఉన్నవాడు దువా చేసినప్పుడు దువాను స్వీకరించి విని అతని కష్టాన్ని దూరం చేసేవాడు అల్లా తప్ప ఇంకా ఎవరూ లేరు అందుగురించి మహాశివులారా ఇలాంటి మూఢనమ్మకాలను వదులుకోవాలి కేవలం యోగ్యమైన రీతిలో అల్లా మరియు మనకు ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలీ వసల్లం తెలిపిన రీతిలోనే సిఫారసు యొక్క మార్గాలను అవలంబించాలి కానీ ఇలాంటి మూఢనమ్మకాలు ఇలాంటి దురవిశ్వాసాలకు లోనవుతే చాలా నష్టానికి కూరుకుపోతాము అయితే మహాశివులారా ఇహలోకంలో మనం ఏ కష్టాల్లో ఏ ఆపదల్లో ఏ ఇబ్బందులో ఏ ఎన్ని రకాలా బాధలకు చింతలకు మనం గురి అవుతామో వాటిలో మరి మనం ఏదైనా మధ్యవర్తిత్వాన్ని అవలంబించి దువాలు చేయడానికి ఏదైనా ఆస్కారం ఉందా అలాంటి ఆధారాలు ఏవైనా ఉన్నాయా ఇలా పుణ్యాత్ముల్ని మరి ఇంకా చనిపోయిన మహాపురుషుల్ని మధ్యవర్తిత్వంగా పెట్టుకొని వారిని సిఫారసుగా నిలబెట్టుకొని వారితో ఎలాంటి దువాలు చేయకూడదు అని అంటున్నారు కదా మరి మనం ఏదైనా ఇబ్బందిలో ఉన్నప్పుడు ఏ మధ్యవర్తిత్వాన్ని అవలంబించి ఎలా దువా చేయాలి అనే విషయం ఇన్షాల్లా దీని తరువాయి భాగంలో మనం తెలుసుకోబోతున్నాము అల్లావ తాల మనందరికీ సద్భాగ్యం ప్రసాదించుగాక అస్సలం వాలైకుంహ్మల్లాహి వబర్కూ